ం శ్రీగరుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణానామాలయం నమామిభవత్దశంకరంకరం శ్రీభగవాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి దాన దమస్య స్వాధ్యాయస్తప ఆర్జవము ఇది దైవీ సంపద దైవీ సంపదకి ఆసురీ సంపదకి మంచి గుణములకు చెడ్డ గుణములకు యుద్ధం దాన్నే దేవాసుర యుద్ధము ఉన్నారు పురాణంలో దేవతలకు అసురులకు యుద్ధం ఎప్పుడూ ఉంటుంది ఏ పురాణం చూసినా మీకు అలాగే మొదలవుతుంది దేవాసుర సంయక్త ఆసన్ దేవతలు అసురులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు జీత కూడా అలాగే ప్రారంభం అవుతుంది సో యుత్సవ యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నారు దేవతలకి అసురులకి యుద్ధము ఈ యుద్ధము ఎక్కడో ఆకాశంలో జరుగుతుందనో లేకపోతే నేల కింద గుహల్లో జరుగుతుందనో మీరు అనుకోద్దు పాతాళ లోకంలో జరుగుతుందనో అలా సినిమాల్లో చూపిస్తారు సినిమాల్లో యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి ఆకాశంలో మేఘాల మధ్యన ఇంద్రుడు మొదలైన దేవతలకు రాక్షసులకు యుద్ధాలు అవుతూ ఉంటాయి అది ఉంటే సినిమాల్లో అలా చూపిస్తారు ఇక్కడ యుద్ధము అంటే దైవీ గుణములకు ఆసు గుణములకు యుద్ధం దైవీ గుణములు తక్కువగా ఉంటాయి ఆసు గుణములు ఎక్కువగా ఉంటాయి పాండవుల సేన చిన్నది కౌరవుల సేన పెద్దది పాండవులు సింహనాదం చేస్తే శంఖనాదం చేస్తే కౌరవులు భయపడ్డారు కానీ కౌరవులు చేసిన శంఖ దేవి సూర్య నాదములకు పాండవులు భయపడరు లేదు ఆ భయపడకు ఇతరులను భయపెట్టకు ఆ నువ్వు భయపడకు ఇతరులను భయపెట్టకు సమాజంలో మనకి కనపడతారు జనులు ఎలా ఉంటారంటే తాము భయపడుతూ ఉంటారు ఇతరులను భయపెడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏదో కొద్దిగా ధనాన్ని స్టాక్ మార్కెట్లో కుదవ పండిట్స్ స్టాక్ పండిట్స్ వాళ్ళు కుదవ ఆ స్పెక్యులేషన్ కారణంగా వాళ్ళు భయపడుతూ ఉంటారు అలాగే మనల్కి సలహా ఇచ్చేప్పుడు కూడా భయపెడుతూ ఉంటారు మీరు దీంట్లో పెట్టినట్లయితే మీ స్టాకులకు నష్టము కలుగవచ్చును అంటాడు అనేప్పటికీ మనం భయంలో పడతాం వస్తు కలుగుతుందో తెలియదు కలగదో కలుగుతుంది అంటే దాంట్లో స్టాక్ పడ మార్ ఇన్వెస్ట్ చేయం అప్పుడు భయానికి హేతు ఉండదు భయం కలగదు అన్నట్లయితే ఇన్వెస్ట్ చేసేస్తాం భయపడడానికి అవకాశం ఉండదు కానీ వాడు ఇటు చెప్పడు అటు చెప్పడు కలుగవచ్చును అంటాడు అంటే భయం అలాగే జాతకాలు చెప్పిన వాళ్ళు కూడా తాము భయపడుతూ ఇతరులను భయపెడుతూ ఉంటారు ఈ కర్మలు చేసేవాళ్ళు కామ్య కర్మలను చేసేవాళ్ళు వాళ్ళు భయపడుతూ ఇతరులను భయపెడుతూ ఉంటారు చూడగా భగవద్గీత దగ్గరికి వస్తే పరిస్థితి మారుతుంది నువ్వు భయపడకు ఇతరులను భయపెట్టకు కాబట్టి మన దాని పేరు అభయం మనకు కావలసింది ఏమిటి అభయం కావాలి కావంటే స్వర్గం కావాలా వైకుంఠం కావాలా స్వర్గం వద్దండి వైకుంఠం వద్దండి అభయాన్ని ఇవ్వండి అభయంలో జనక ప్రాప్తూసి తర్వాత అభయం బ్రహ్మ అభయమే బ్రహ్మ తద్ విజిజ్ఞాసస్వ ఆ బ్రహ్మం నువ్వు తెలుసుకో సత్వ సంశుద్ధి భావశుద్ధి సత్వా అంటే అంతఃకరణము భావము మన భావశుద్ధి అంట మన ఆలోచనలోవి శుద్ధంగా ఉండాలి అంటే కపటము అసత్యము మోసము ఉండరాదు అది కూడా మనం చూసాం జ్ఞాన యోగ వ్యవస్థితి జ్ఞానము యోగం చూడండి జ్ఞానము అంటే తెలుసుకోవాలి యోగము అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించాలి మీరు ఆ శబ్దాలనే సరిగ్గా అర్థం తెలుసుకోవాలి యోగము అంటే శీరశాసనము అలా అనుకోకూడదు యోగము అంటే రామ్ దేవ బాబా గారు యోగమే యోగం అని అనుకోకూడదు రామ్ దేవ బాబా గారు టీవీలో కనపడతారు ఆయన పంచె బిగించి వృష్టికాసనంతో మొదలు పెడతారు వృష్టికాసనం వేసేస్తారు మొట్టమొదటి అక్కడ కూర్చున్న వెయ్యి మంది ఉంటారు వాళ్ళందరూ కూడా జా డ్రాప్ అయిపోతుంది వృష్టికాసనం వేసేస్తే ఆ తర్వాత ఒక ముందు వృష్టికాసనం వేసేస్తారు కాబట్టి జనాలకు యోగము అంటే అది గో ఇది యోగమే కానీ యోగానికి చాలా విస్తృతమైన అర్థం ఉంటుంది అది కర్మయోగము గీతాశాస్త్రానికి పేరేమిటి జీతకి బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే యోగశాస్త్రము యోగం అంటే ఆసనాలు అవన్నీ ఉంటాయా చేతలో ఉండవు ఎక్కడో మాట ఉంటుంది ఆసనం ధ్యానం చేసేప్పుడు కూర్చుని చేస్తాం గనక ఆ కూర్చునే ఆసనాన్ని గురించి చిన్న ప్రస్తావన ఉంటుంది తప్ప ఇంకా మొత్తం ఆసనాలన్నీ మయూరాసనం కుక్కుటాసనం వరాహాసనం ఉష్ట్రాసనం ఈ విధంగా కాకాసనం మండూకాసనం తర్వాత కపి కపి ఆసనం ఇవన్నీ మొత్తం మనకు చుట్టూ ఉండే పశువులు పేర్లన్నీ ఆసనాల్లో ఉంటాయి అలాంటి ఆసనాలన్నీ గీతలో చెప్తారని మీరు అనుకోకూడదు యోగశాస్త్రము అంటే యోగము అంటే మనము తెలుసుకున్న దాన్ని ఆచరించుటయే యోగము అది చదువుతూ ఉన్నాం మనం దాని గురించి చాలా చెప్పినాము అయినా భాష్యకారులు ఏమంటారో చూద్దాం జ్ఞానం శాస్త్రత ఆచార్యత ఆత్మాది పదార్థానం అవగమ ఆయన జ్ఞానశబ్దానికి ఎప్పుడూ కన్సిస్టెంట్ డెఫినేషన్ ఇస్తారు కన్సిస్టెంట్గా మీరు తెలుసుకోవాలి అవగమ తెలుసుకోవాలి లోతుగా తెలుసుకోవాలి ఉంటే పై తెలుసుకుంటే చాలదు లోతుగా తెలుసుకోవాలి ఇప్పుడు కాజాలు ఉంటాయి కాజాలో స్వీటు తీయదనము ఆ జ్యూస్ అయితే గులాబ్ జాములో జ్యూస్ పై పైన ఉంటుందా లోతుల్లో కంట ఉంటుందా లోతుల్లో కంట ఉంటుంది అలాగే మీరు కూడా అలాగే రసగుల్లాలో రసము లోతుల్లో కంట ఉంటుంది అలాగే మీరు కూడా జ్ఞానము లోతుల్లో కంట ఉండాలి ఉడికే పై పైన అని కాకూడదు లోతుల్లో కంటూ ఉండాలి జ్ఞానం మన హృదయాంతరాలములలో ఆ జ్ఞానము చొచ్చుకొని పోయి ఉండాలి మన స్వరూపంలో భాగమయ్యేట్లా ఉండాలి దాన్ని అవగమహ అంటారు అయితే అది ఫైనల్ ఫైనల్ సిచ్యువేషన్ అవగమహ అన్నది ఆ జ్ఞానాన్ని పొందే పద్ధతి ఏమిటి లోకంలో మీకు రెండు రకాల ప్రవృత్తులు కనబడతాయి దాన్ని శంకరులు ఒప్పుకోరు ఏంటో ఒక ప్రవృత్తి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమీ చదవరు వాళ్ళు చదువు అనేది ఉండదు జ్ఞానం అనేది ఉండదు కానీ గురువుగారు గురువు గారు అంటూ ఉంటారు ఏమిటి జ్ఞానం లేనప్పుడు ఇంకా గురువు ఏమిటి తర్వాత ఈ మధ్యలో ఒక ఒక నూతన భావజాలము వ్యాప్తిలోకి వచ్చింది అదేమిటంటే మేము గురువులో ఎలాంటి గురువులలో తెలిసిన పుస్తకాలు పట్టుకుని పాఠం చెప్పే చేతకాని గురువులం కాదు మేము అలాంటి వాతావరణం వచ్చాము ఇది కాదు అంటే ఇది ఎలా ఉందంటే మేము ప్రొఫెసర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మేము చేతకాలని వాళ్ళం ప్రొఫెసర్స్ అనుక్కున్నాడు మీరు పుస్తకాలు పట్టుకుని బోర్డు మీద రాసి పాఠం చెప్పి ప్రొఫెసర్స్ అనుక్కుంటున్నారా అలాంటి ప్రొఫెసర్స్ కాదు మేము మరి మీరు ఎలాంటి ప్రొఫెసర్స్ సార్ విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయించే ప్రొఫెసర్స్ మేము అన్నట్టుగా ఉండేది వారిది ఎలాంటి ప్రొఫెసర్స్ కూడా ఉంటారా అలాగే మేము ఈ భగవద్గీత ఉపనిషత్తు యోగవాసి ఇలాంటి గ్రంథాలకి శ్లోకాలు చదివి పాఠం చెప్పేటువంటి ఎందుకు కొరగాని గురువులను మేము అనుకుంటున్నారా మీరు కాదు మరి మీరు ఎలాంటి గురువులు వాళ్ళందరూ బోధ ఈ బోధ గురువులు ఎందుకు పనికిరాను వాళ్ళు బాధ గురువులు నిజానికి బోధ మరి మీరు ఎటువంటి గురువులండి మేము అంటే ఏం చేస్తారు అంటే వెతిమీ చేపెట్టేప్పటికీ వాడు ముక్తుడైపోతాడు ఈ రకమైన ఒక కొంకి సిస్టమ్ ఒకటి డెవలప్ అయింది సమాజంలో చాలా తప్పు శంకర్లు ఏమంటున్నారు చూడండి ఆచార్యత ఆచార్యులు ఉండాలి ఆయన ఏం చేయాలి ఇటువంటి కొంకి సిద్ధాంతాన్ని చేయడం కాదు శాస్త్రత శాస్త్రాన్ని బోధించాలి రంగు ఉండాలి మా గురువులు ఉన్నారు వారు బోధ గురువులు కాదు బాధ గురువులు కాదు సిద్ధ గురువులు మాకు శాస్త్రాలతో సంబంధం లేదు అంటే తప్పు ఇంకొక సిస్టమ్ ఉన్నది అనదర్ కైండ్ ఆఫ్ పీపుల్ నేను ఎదుగుతాను నాకు అనుభవంలో ఉంటాను ఇవన్నీ తగులుతూ ఉంటాయి నాకు వాళ్ళు ఏమిటంటే ఈ గురువు దగ్గరికి వెళ్ళడం కూర్చోవడం పాఠం వెళ్ళడం మాకు అనవసరం మేము పేపర్ బ్యాగ్స్ కొనేసుకుని వాటిని చదివేసుకుంటాం అని పేపర్ బ్యాగ్ చదువు నో గురువు పేపర్ బ్యాగ్ అంటే తెలుసు కదా అమెజాన్ డా తిన్నీకి పోతే ఈ పేపర్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి మీకు ఏ టై ఏ టైటో అది దొరుకుతుంది అది కొనేసుకోవడం చదివేసుకోవాలి అది ఉంటుంది మాకు ఇంగ్లీష్ వచ్చు అది తెలుగులో ఉంటుంది మాకు తెలుగు వచ్చు అలాంటి గురువులు గూగుల్ గురువులు వాళ్ళ గురువు ఎవరు గూగుల్ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా గూగుల్లో గురువు గూగుల్లో మొత్తం ఈ శాస్త్రం అంటే మీరు చెప్పి శాస్త్రం అంతా గూగుల్లో ఉంటుందా ఉండ గూగుల్లో నేను చెప్పి ఇది కాదు దీనికి పది రెట్లు ఉంటుంది మాకు గూగులే గురువు లేకపోతే యూట్యూబ్ మాకు గురువు అలా ఉండకూడదు ఆచార్యులు ఉండాలి శాస్త్రం ఉండాలి లోకంలో గురువు ఉంటాడు శాస్త్రం ఉండదు తప్పు లేదా శాస్త్రం ఉంటుంది గురువు ఉండడు తప్పు రెండింటి యొక్క సమావేశము ఉండాలి అప్పుడు మాత్రమే మీకు దాని యొక్క సరైన అవగమము అవగాహన కలుగుతుంది దానికి జ్ఞానము ఉంటారు వేటి గురించి అవగాహన వేటి గురించి ఇప్పుడు మా గురువు గారు మాకు చెప్పారు ఓకే మీకేం తెలుస్తుంది మాకు పురాణం చెప్తే ఏ ఏ నియమాలతోటి స్నానాధికము చేసినట్లయితే పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వల్ల ఏ ఏ స్వర్గాలు లోకాలు లభిస్తాయో తెలుస్తుంది పుణ్యము లోకంలో అవి తెలుస్తుంది అంతే కదా పాపము నరకము కూడా తెలుస్తుంది పుణ్యంతో పాటుగా పాపాన్ని కూడా వర్ణిస్తా ఈ పాపం చేసినట్లయితే నువ్వు కుంభి పాకంలో పడిపోతావు ఆ పాపం చేస్తే రౌరవ నరకంలో పడతావు అని పాపాన్ని కూడా వర్ణిస్తారు బాగుంది మైకు మైకేం మార్చక్కర్లేదు ఎందుకంటే మారిస్తే ఏదైనా తేడా వస్తుందేమో అని భయాన్ని నాకు బాగుండే ఇంకా ఇంకా పెంచాలా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పెరిగింది చాలు దాన్ని డిస్టర్బ్ చేయకండి సో పుణ్యములు స్వర్గాదులు పాపములు నరకాదులు నాగపురాణములున్నారు అధినేర్చుకున్నారు అవునండి తర్వాత కార్తీక పురాణం మాఘపురాణం అయిపోయిన తర్వాత ఏమవుతుంది కార్తీక పురణం దాని ముందు ఇది వింటే మీకేం తెలిసింది పుణ్యములు లోకములు పాపములు నరకములు ఇది తెలిసింది తర్వాత గరుడ పురా పురాణం అన్నారు ఇప్పుడు మీకేం తెలుస్తుంది పుణ్యములు లోకములు పాపములు నరకములు ఇంతేనా ఇంతేనా జ్ఞానం అంటే ఇలా జరుగుతుందా అవి ఉంటాయి వాటి స్థానం వాటికి ఉంటుంది వాటిని అన్నింటినీ మీరు చైతర్య హోహాలు వస్తారు కానీ ఇక్కడ జ్ఞానము అంటే అది కాదు ఎందుకంటే పరిస్థితి ఆత్మాధి పదార్థనా అవగమ ఆత్మ నదా ఆత్మస్వరూపాన్ని తెలియాలి పుణ్యములు పాపములు నరకములు స్వర్గములు అంటే అదంతా కూడా పరోక్ష జ్ఞానమే మనకి ఎదగకుండా కనపడే కాదు పరోక్ష జ్ఞానం లేదా ఆత్మాది పదార్థానం అవగమ అంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్షియల్ నవండ్ హియర్ మీకు అనుభవానికి సంబంధించినటువంటి జ్ఞానం ఆత్మ అంటే తనస్వరూపము ఆత్మ అనేది యథార్థంగా తెలిసినట్లయితే ఇక అంతఃకరణము దేహము జగత్తు అనాత్మవర్గమైనదంతా కూడా అదంతా తెలుసు ఆత్మజ్ఞానం కల ఆత్మజ్ఞానం కలగాలంటే అనాత్మవర్గం అంతా మనకి తెలుసుకుందాం అదంతా తెలుసుకుని దాన్ని యథాపథంగా తెలుసుకుని దాన్ని అది ఉండాల్సిన తోట దాన్ని ఉంచితే మనకు ఆత్మస్వరూపం అవగతం ఈశ్వరుడు ఈశ్వరుడు మాధవరాణం అనుకోండి అక్కడ ఈశ్వరుడు అనే జనరల్గా ఉండదు అదో విష్ణువనో శివుడనో ఇదో ఉంటుంది పర్టికులర్గా గరుడు పురాణం విన్నారనుకోండి యముడు వరుణుడు విష్ణువు ఇలాంటివి ఉంటాయి దేవీ పురాణం విన్నారనుకోండి దేవతలు దేవి దేవి కౌశిక్ చండాసురుడు కుండాసురుడు మహిషాసురుడు మహిషాసురం మద్దని అవన్నీ ఉంటాయి వేరే భగవద్గీతలోకి వచ్చారనుకోండి ఈశ్వరుడు ఈశ్వరు వెరీ జనరల్ స్టేట్మెంట్ నామరూప విశేషణాలు జోడించకుండగా తత్వ ప్రధానమైన బోధం అది ఇలా లేదు ఎప్పటికీ నామరూపాలతోకే ఆపేయకూడదు కాబట్టి ఎన్ని అంశాలు ఉన్నాయి జ్ఞానంలో శాస్త్రము ఆచార్యుడు ఆత్మాది పదార్థము అండ్ దెన్ అవగమహ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఇది జ్ఞానం ఈ జ్ఞానమునందు మీరు నిలిచి ఉండాలి వ్యవస్థితి ఎలాగా వెరీ సింపుల్ శ్రవణ మనన నిదుసనముల ద్వారా వెట్ ఇజ్ వే గెలిసిన అదర్ వే శాస్త్రాన్ని శ్రవణం చేయాలి శ్రవణం చేసిన శాస్త్రాన్ని మననం చేయాలి నిదుర్ధ్యాసనము అంటే ధ్యానము చేయవలేదు ధ్యానం అంటే పౌరాణిక ధ్యానం చేస్తూ ఉంటారు చాలామంది పురాణాల్లో చెప్పిన ధ్యానం చేస్తారు అయితే జప ధ్యానం ఏదో మంత్రాన్ని పట్టుకుని ధ్యానం చేస్తారు అంతవరకు బాగానే ఇంకొక మెట్టు మీరు పైకి వచ్చి ఇన్నర్ స్టైలెన్స్ ఆత్మస్వరూప నిరూపణము ఇత్యాది నిధుధ్యాసనం అనే కోమకు చెందిన ధ్యానాన్ని కూడా మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది కేవలము మంత్రజపంతో సరిపెట్టేయకూడదు సో ఇదంతా కూడా అవగమ అనే క్యాటగిరీలో పడుతుంది కాబట్టి ఇది జ్ఞాన శబ్దము యొక్క అర్థాన్ని మనం చూసాం ఇంకా యోగము ఇంద్రియాద్యుపసంహారేణ అవగతానా ఇంద్రియాద్యుపసంహారేణ ఏకాగ్రత స్వాత్మ సంవేద్యతాపాదనం యోగ అవగమ జ్ఞానం అంటే తెలుసుకున్నారు తెలుసుకున్న వాటిని అవగతానామ తెలుసుకున్న వాటిని స్వాత్మ సంవేద్యతాపాదనం అది చాలా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ తప్పట్టు మనస్సు పెట్టి గమనించదగిన ఎక్స్ప్రెషన్ స్వాత్మ సంవేద్యతాపాదనం అనే ఎక్స్ప్రెషన్ దీనికి తెలుగులో ఏం చేశాం మనం ప్రత్యక్షానుభవ ప్రత్యక్షానుభవము నాకు తెచ్చుకో అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్గా మీరు పెట్టుకోవాలి ఇప్పుడు వైకుంఠము అలా వైకుంఠ పుకంబులో నగదులో ఆ మూల సౌధంబులో అది పరోక్ష జ్ఞానమా ప్రత్యక్షానుభవమా పరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది అది పోతమారి భాగవతం నుంచి వచ్చింది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది నుంచి రాలేదు అది వ్యాసుడులో లేదది వ్యాస భాగవతంలో లేదు ఈ ఈ అనువాదకులు కవులు కదా వాళ్ళు స్వతంత్రానువాదం కొన్ని చోట్ల తమ స్వంత అభిప్రాయాలను చొప్పిస్తారు అది పోతమారు అనువాదం అలా ఉంటుంది అంతే తప్ప ముక్కకి ముక్క అన్నట్టుగా ఉండవు స్వతంత్రాలు వారు అనేక అంశాల్లో ఆయన తనదైన స్టేజ్లో కొత్త కొత్త విషయాలని రాస్తున్నారు కాబట్టి ఆయన భావన చేసి పెట్టింది అది వ్యాసులు చెప్పింది కాదు పరోక్ష జ్ఞానం అనే కేటగిరీలోకి వస్తుంది దానికి వైశిష్టానికి ఉంటుంది అలా ఉండకూడదు కాదు ఆత్మ బ్రహ్మ నిర్గుణం నిరాకారం అని అలాగా ఫ్రేజెస్ అన్నింటినీ కూడా మళ్లించే విధంగా అంతమాత్రంతో ఆగిపోకూడదు జ్ఞానం జ్ఞానం ఎలా ఉండాలంటే స్వాత్మ సౌవేద్యము అంటే ప్రత్యక్షానుభవము డైరెక్ట్ ప్రత్యక్షం అంటే కళ్ళకు కనబడుతుందని ప్రత్యక్ష శబ్దానికి ఇంద్రియ అర్థము డైరెక్ట్ చిన్నగా తెలియట అనే అర్థము మరి ఒకటి గలదు ఆ ప్రత్యక్ష శబ్దానికి అర్థము ఆత్మ ప్రత్యక్షత జ్ఞా అనుభూయతే అంటాడు భాష్యతారులు అలా అంటారు అంటే డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్ డైరెక్ట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ దీన్నే ఓ మహాత్ముడు శ్రీకృని అనే పదాన్ని ఉపయోగించి ఇంగ్లీషులు చెప్తూ సింక్రూని స్థితి అన్నాడు అంటే ఏమిటి నీకు తెలుసున్నదానికి అనుభవానికి మధ్యలో ఒక గల్ఫ్ ఒక అగాధము ఉండరాదు నీకు తెలుసున్నదానికి నీ అనుభవానికి మధ్యలో స్క్రూని ఉండాలి అంటే సమరసత ఉందా ఏది తెలిసినదో అదే నాకు అనుభవానికి వచ్చుతున్నది అనే స్థితి కలగా అంచేతనే నిదిధ్యాసనము చాలా అవసరమవుతుంది నిధుధ్యాసనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయూ గలదు కాబట్టి స్వాత్మ సంవేద్యత పాదనం యోగ ఆ తన అనుభవానికి వచ్చిట్లా చేసుకోవడం యోగము యోగ యుధి ఆ తెలుసుకున్న సత్యంతో మమేకమొగుత దాంతో ఐక్యమొగుత అనే అర్థంలో యోగ శబ్దాన్ని ప్రయోగించారు అయితే దాన్ని హౌ టు అకాంప్లిష్ దట్ హౌ టు గో అబౌట్ దాన్ని ఏ విధంగా స్థితిని చేరుకోవాలి అంటే చూడండి ఇంద్రియములను ఆదిశం పెంచేట దేహము మనస్సు కలుపుకోండి వీటిని కొంచెం ఉపసంహారం చేయాల్సి ఉంటుంది ఇంద్రియం అంటే ఇప్పుడు మీరు వేదాంతం ఆత్మబోధ తత్వబోధ ఆత్మబోధ చదివేశాను ఆహార నియమం ఏం లేకుండా బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు స్నాక్స్ అన్నీ పుచ్చుకుంటూ ఉంటాను కళతో సినిమాలు చూస్తూ ఉంటాను చెవులతో మ్యూజిక్ వింటూ ఉంటాను లేకపోతే సంసారం విషయాలన్నింటిలోనూ కళ ముంతలుగా ఉంటాను సకల భోగములను అనుభవిస్తూ ఉంటాను సెంట్లు అత్తరువులు వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాను నూతనాములైన వస్త్రాదులను ఎంజాయ్ చేస్తూ ఉంటాను సకల భోగములను అనుభవిస్తూ ఉంటాను కట్లబోస ఆత్మబోసా కూడా చదివేసేందుకు వర్కౌట్ కాదాల వర్కౌట్ ల న్యూట్రన్స్ లాస్ ఆఫ్ మోషన్కి ఐస్ టైన్స్ థీరీ ఆఫ్ రెలిటివిటీకి వర్కౌట్ అయితే అవ్వచ్చు దాకా కానీ ఇక్కడ మాత్రం వర్కౌట్ ఇక్కడ ఇంద్రియములు మనస్సు దేహము వీటి ద్వారా మీరు ఎంత ఎక్కువగా సంసారంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఆ స్వరూపానికి అంత దూరమైపోతాను కాబట్టి ఇంద్రియములను మనస్సును దేహమును సంసార విషయముల నుండి ఉపసంహారం అంటే వెలుగుకకు లాగుతారు అంటే అర్థం ఏంటి దేహంతో అనేకానేకములైన కర్మలను కామ్యకర్మాగులను ఆ లౌకిక కర్మలను నిరంతరముగా చేయుక కర్మం అంటే నిరంతర ప్రవృత్తి ఒక పని దాని తర్వాత ఇంకో పని ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ మరో ప్రాజెక్ట్ మరో ప్రాజెక్ట్ అలాగ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ ఉంటారు అలా మనకు కనపడతారు బిజినెస్ పీపుల్ అలాగే ఉంటారు వాళ్ళకి ఒక లా పెట్టుకుంటారు ఒక సిద్ధాంతం ఎక్స్పాండ్ ఆర్పరిష్ బిజినెస్లో ఎక్స్పాండ్ ఆర్పెరిష్ నైన్టీన్ ట్వంటీలో మొదలు పెట్టారండి కొన్ని బిజినెస్ అది అలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది టూ వచ్చినా కూడా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాల్సింది జమ్షెడ్జీ టాటా గారు మొదలు పెట్టారు టాటా ఇండస్ట్రీ ఈవెన్ టుడే ఇట్ ఈస్ స్టిల్ ఎక్స్పాండర్ ఇట్ హ్యాస్ టు ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అవ్వకపోతే ఏమవుతుంది పెరిష్ అది లౌకిక వ్యవహారాలు అలా ఉంటాయి అటువంటి ఎక్స్పాండర్ పెరిష్ అనే పద్ధతిలో కర్మ క్షేత్రము కర్మను కర్మలను మీరు అనుభంగా దాంట్లో పడ్డారనుకోండి మీకు ఆత్మస్వరూపం తెలియదు ఆ కర్మల ప్రవాహంలో పరి కొట్టుకుపోతూ ఉంటారు కర్మలు అలా వస్తూనే ఉంటాయి చండీ యాగం అంటారు చండీయాగం అంటే పెద్ద యాగం చాలా విస్తారమైన యాగం అది పది నెట్లు చేస్తారు అంటే అర్థం ఏంటి ఆ కర్మ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్షన్ యాక్టివిటీ ఎంగేజ్మెంటు ఒక చెండీ యాగంతో సరిపడలేదనమాట హీ డబుల్ ఎంగేజ్మెంట్ టెన్ టైమ్స్ ఎంగేజ్మెంట్ కాబట్టి శత హండ్రెడ్ టైమ్స్ ఎంగేజ్మెంట్ సహస్ర థౌజండ్ టైమ్స్ ఎంగేజ్మెంట్ అయుత టెన్ థౌసండ్ టైమ్స్ ఎంగేజ్మెంట్ ప్రయుత టెన్ ల్యాక్ టైమ్స్ ఎంగేజ్మెంట్ జత రాత శివుడికి అభిషేకం చేసుకోవడం అనుకోండి రుద్రాధ్యాయం అంటే నమ్మకం చెప్పి సమకం చెప్పి పురుష సూత్రంతో అభిషేకం చేయాలి అంటే ఏకరుద్రమం అంటే కర్మ పెద్ద పెద్ద కర్మలు చేసి వాళ్ళకి చా చా బాధ ఏకరుద్రం వీడంత వీడంతటి వాడు వీళ్ళని వీళ్ళ పక్కన అలైన్ ఆకలి గుర్తున్నట్టని ఒక రుద్రం చేసేట ఇంకా అయితే శరం హిహే బోల్తా హే ఒక రుద్రం చేశాడని చెప్తున్నాడు పైగా ఏకాదశ కమ్సే కమ్ నియమం ఏముండాలి ఏకాదశ మీ విచారణ అయితే అతిరుద్రం ఏకాదశ ఇంటూ ఏకాదశ ఇంటూ ఏకాదశ అతి రుద్రం అలా ఉండాలి కాబట్టి ఆ కర్మ అలా అనుబండిపోతుంది నేను నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ విరుద్ధంగా చెప్పట్లేదు ఆ కర్మ మూమెంట్ ఎలా ఉంటుందో నేను సైకాలజీగా పరిశీలిస్తున్నా అది ఒకే విద్య మీరు గమనిస్తున్నారా ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ అష్టోత్తరం పన్ను త్రిశి డబుల్ సహస్రం కోట అదంతా సహస్రం ఒకటి ఉండలేము కదా లక్ష లక్ష కుంకుమార్థం దెన్ కోట ఈసారి ఎక్కడికి వెళ్ళిందో నండా ఆనండ అలా ఎక్స్పెండ్ అయిపోతూ ఉంది ఇంకా తూర్పుగోదావరి జిల్లాకు స్పెషాలిటీ ఉంది మీరు గమనించారు కదా హనుమంతుడు హండ్రెడ్ సీట్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సీట్స్ దెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంత పొదుగు ఎక్కువ హనుమంతుడిని కడితే అంత ఎక్కువ ఏదో పట్టవరే ఈ విధంగా కర్మక్షేత్రము విస్తరించుకుంటుంది అటువంటి కర్మక్షేత్రము యొక్క విస్తరణలో మీరు చిక్కుకున్నారంటే మీకు ఒక జీవితం చాలు చాలా జీవితాలు అవసరం అవుతాయి ఉపసంహారం అవసరం చాలు ఉన్న హనుమంతుడు చాలు ఇప్పుడు ఎంత పూడుకుంటే అంతే చాలు ఉపసంహారం ఇదో పద్ధతి వాళ్ళని చూస్తే ఈ కర్మవాదులకి చికాకు పుడుతుంది అనమాట ఇక్కడ టాపిక్ ఏంటంటే ఉపసంహారం కర్మక్షేత్రం నుంచి ఉపసంహారం అలాగా ఇంద్రియములు తర్వాత ఇంద్రియములతో భోగక్షేత్రము నుండి ఉపసంహారం దేహముతో కర్మక్షేత్రము నుండి ఉపసంహారం ఇంద్రియములతో భోగక్షేత్రం నుండి ఉపసంహారం మనస్సుతో ప్రపంచ విక్షేపముల నుండి ఉపసంహారం మీరు చాలా పనులు పెట్టేస్తూ ఉన్నారనుకోండి వేదాంత స్టూడెంట్స్కి పని చేస్తూ ఉంటారు చాలా పనులు పెట్టేసుకుంటారు అవసరమైన వాళ్ళు రెండు పనులు పెట్టుకుంటారు అవసరమైనవి అవసరము కాని రెండూ చేసేస్తూ ఉంటారు వాళ్ళు గుట్టలు గుట్టలుగా పనులు పెట్టేస్తూ ఉంటారు దగ్గర నెట్వర్కింగ్ ముందుకు చూస్తారా నెట్వర్కింగ్లో ఫేస్బుక్లో మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతారు నన్ను ఎవరు ఫాలో కాదు నాకు అకౌంటే లేదు ఫాలో అవుతారు ఒకసారి ఒక పెద్ద పొలిటీషియన్ చెప్పాడు ఫార్టీ టూ పీపుల్ ఫాలో అయ్యే అని ఫేస్బుక్ అంటే అర్థం ఏంటి ఆయన ఒక స్టాఫ్ను పెట్టుకుంటాడు ఫేస్బుక్ కోసమని ఒక స్టాఫ్ పెట్టుకుంటాడు వాళ్ళు ఆ వచ్చేటువంటి మెయిల్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసి వాటిని ఆయనకి ఇస్తూ ఉంటారు ఆయన వాటిని అన్ని స్టడీ చేసి రెస్పాన్సెస్ క్రిక్రియేట్ చేస్తూ ఉంటారు ఇట్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ జాబ్ ఫర్ హెన్ ఈ ఫేస్బుక్ ట్విట్టర్ హ్యాండిల్ అనేదో ఉంటుంది ఇట్స్ ఎ ఫుల్ టైమ్ జాబ్ దానికి స్టాఫ్ పెట్టుకోవాలి ఇదంతా ఎందుకంటే నెట్వర్కింగ్ జనాలతోటి మీ అభిప్రాయం వాళ్ళకి చెప్పడం వాళ్ళ అభిప్రాయాన్ని ఇంకో మీ అభిప్రాయంలోనూ విషయం లేదు వాళ్ళ అభిప్రాయంలో కూడా విషయమేమీ లేదన్నది ఖాయం కాబట్టి స్టిల్ ఇటు కోసాం ఇటు కోసం సో అలాంటి దాంట్లో మీరు ఇంకున్నారనుకోండి దెన్ మీ మనస్సు అలా నిక్షేపం అయిపోతూ ఉంటుంది పత్రిక రావడం తర్వాత మీరు పెళ్ళికి అటెండ్ అవుతూ ఉన్నారు ఎవడైనా ఇన్వైట్ చేయడం పాపం మీరు బయట ఎత్తు వెళ్ళిపోతా అలాగే మొత్తంలో బంధువర్గంతో మీకున్న సంబంధ బాంధవ్యాలు అందింట్లోనూ మీరు తలముంతలై ఉన్నారనుకోండి మీ మనస్సుకు విక్షేపం వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఆత్మా బ్రహ్మాండం ఉంటారు మళ్ళీ మధ్యలో ఇదో ఒకటి అంత లోకువా వేదాంతం అంటే అందరికీ లోకువే మధ్య మధ్యలో ఆత్మా బ్రహ్మాండం ఉంటుంది తత్మబోధ ఆత్మబోధిక ఉంది ఆత్మబోధం ఎంత జటిలమైన అంత లోతైన టెక్స్ట్ అసలు మరొకటి లేదు ఈ సృష్టిలో కానీ వేదాంత విద్యార్థులకి ఆత్మబోధంటే లోపుగా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చదివేశారు దాన్ని అలా ఉంటుంది లోకంలో సంసారంలో అంత లోతుగా దిగబడి వీధిలో దిగబడ్డట్టుగా దిగబడి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే అదేం వర్కౌట్ కాదు కాబట్టి మనస్సులో ఏం చేయాల్సి ఉంటుంది ఉపసంహారం చేయాలి అలా ఉపసంహారం చేసినప్పుడు మీకు ఒక ఏకాగ్రత సింగిల్ పాయింట్నెస్ నిర్మాణం అవుతుంది అంటే దాన్ని ఏమంటారంటే వీడి దేహము దేహము ద్వారా జరిగే క్రియలు దేహము యొక్క ఆరోగ్యము కూడా అనుకూలంగా ఉండాలి లేకపోతే ఆత్మస్వరూపానికి అనారోగ్యం కూడా అడ్డుపడుతుంది దేహము యొక్క ఆరోగ్యము ఇంద్రియముల యొక్క సంయమము ఇంద్రియ వ్యాపారాలు ఉంటాయి కంటితో చూస్తారు చెవులతో ఉంటారు అన్నీ చేస్తూనే ఉంటారు కానీ సంయమము చాలా కంట్రోల్డ్గా చేస్తారు సంయమము తర్వాత మనస్సు యొక్క విక్షేప రాహిత్యము నిక్షేపాన్ని బాగా తగ్గించుకోవడము ఆ విధంగా దేహము ఇంద్రియములు మనస్సు ఒకే వైపు ఫోకస్ అవుతాయి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా కన్సర్వ్ చేసుకుని ఆ ఎనర్జీస్ ద్వారా మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది దీని మీద ఒక చర్చ ఉంది పెద్దలు గమనించండి ఎవరో ఏమని చెప్పారంటే ఇక్కడ మూలాధారంలో నిద్రపోతూ ఉంటుంది శక్తి అలా చాప చుట్టకంగా నిద్రపోతూ ఉంటుంది వేరేనే మాటల్లో అటామిక్ పవర్ నిద్రపోతూ ఉన్నట్టుగా ఈ ఊళాధారంలో శక్తి నిద్రపోతూ ఉంటుంది దాన్ని లేవ కొట్టి ఇక్కడ దాకా పట్టుకొస్తే మీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని చెప్పాను అది ఉంటే సింబాలిక్గా అలా చెప్పుకుంటారు అదే నేను చెప్పింది మోర్ ప్రాక్టికల్గా చెప్పాను ఇప్పుడు ఈ శక్తి పాప చుట్టా లేవ దాంట్లో మీరు చేయగలిగేదేమీ కొంత ఎక్కువ కనపడుతుంది దానికి మీరు మళ్ళీ సిద్ధ గురువులను ఎవరినైనా ఆశ్రయించాల్సి ఉంటుంది మీకు బోధ గురువుల దగ్గర నేను చెప్పే పద్ధతి ఎలా ఉందంటే ట్రూ నిద్రపోతుంది శక్తి నిద్రపోతోందన్నమాట వాస్తవం నిద్రపోవడం కాదు వాస్తవంగా శక్తి చలాచలరై ఉన్నది స్కేటర్ ఉన్నది మీ ఎనర్జీస్ అన్నీ కూడా స్కేటర్ అయిపోయి ఉన్నాయి కర్మలు దేహంతో చేసే కర్మలు ఇంద్రియములతో చేసే భోగాలు మనస్సుతో చేసే విక్షేపం ఈ విధంగా స్కేటర్ అయిపోయి ఉండే ఎనర్జీ ఆ ఎనర్జీ చాలు మీకు మీకు ఇప్పుడు కొత్తగా నిద్ర లేవాల్సిన కొత్త కొత్త ఎనర్జీస్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు ఈ అయిపోతున్న ఎనర్జీని టు పుల్ బ్యాక్ కన్సర్వ్ ఇట్ కన్జర్వ్ అండ్ యూజ్ ఇట్ టు నో ద నరేంద్ర మోడీ గారు దృష్టాంతం చెప్పారు ఒక కొత్త పవర్ హౌస్ మీరు నిర్మాణం చేశారనుకోండి పదివేల కోట్ల రూపాయలతో దాని నుంచి ఇరవై వేల మెగావాట్స్ ఎనర్జీ వస్తుంది ఎలక్ట్రిసిటీ కానీ ఎల్ఈడి బల్బులు ఆయన పంచిపెట్టారు మొత్తం అంతటి పంచిపెట్టారు ఎల్ఈడి బల్బులు పంచిపెట్టారు ఏవో పది లక్షలో ఇరవై లక్షలో ఎన్నో బల్బులు పంచిపెట్టారు ఆ బల్బులు పాత బల్బులు ఈ ఫిలమెంట్ బల్బులు ఉంటాయి తీసేసి ఉంటాయి సరే వాటిని తీసేసి ఎల్ఈడి బల్బుల్ని పెట్టడం ఆయన ఆల్రెడీ పంచిపెట్టిన వాటి వల్ల 20,000 థౌజండ్ మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ సేవ్ అయింది అని చెప్పారు ఆయన అకౌంట్ చూపించారు ఇప్పుడు కొత్త పవర్ స్టేషన్ కట్టడం మంచిదా ఇది సేవ్ చేసుకోవటం మంచిదా సేవ్ చేసుకుంటే పని అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కుండలి నేటో ఎక్కడో వెతికి దాన్ని లేమ కొట్టి పైకి లాక్కొచ్చి ఇప్పుడు అదంతా చేయాలంటే సిద్ధ ఆశ్రయించాల్సి ఉంటుంది నేను ఈమె అలా అంత కష్టపడి అక్షన్ రేపుగా ఈ బోధ గురువులతోటి చెప్పి మాట ఏమిటంటే ఈ స్కాటర్ అయిపోతున్న ఎనర్జీస్ని మీరు కన్జర్వ్ చేయండి చేసి వాటిని సింగిల్ పాయింటెడ్గా ఏకాగ్రత తీసుకురండి తీసుకు వస్తే ఆ ఎనర్జీ చాలు దట్ ఎనర్జీ వినఫ్ పర్ యూ టు నోట్ ఇట్లు స్వాత్మసంపాదనం ఆ విధమైన సింగిల్ పాయింటెడ్నెస్ దేహము ఇంద్రియములు మనస్సునకు తీసుకువచ్చి ఆ తెలుసుకున్న ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం ఏదైతే కలదో దానికి యోగము అని పేరు కాబట్టి జ్ఞానము యోగము యోగ శబ్దానికి కర్మయోగము అని అర్థం కూడా చెప్పచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి ఒక పర్టికులర్ కాంటెస్ట్లో దానికే కర్మయోగము అని పేరు ఓ కాంటెక్స్ట్లో దాని పేరే కాబట్టి ఈ రెండు తయో జ్ఞానయోగయో వ్యవస్థితి వ్యవస్థానం తన్నిష్ట ఆ జ్ఞానయోగములు రెండింటి రెండు నిలిచి ఉండుక జ్ఞాన పాఠము గంట గంట నువసేపు పాఠము మిగిలిన జీవితము యోగము పాఠంలో జ్ఞానము విశేష జీవితంలో యోగం అది జ్ఞాన యోగ ప్రతిదినము ఆ విధంగా ఉండాలి ప్రతిదినము అలా ఉండాలి సో వర్షాకాలపు చదువులు అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఎప్పుడైనా అన్నారా ఎందుకు వచ్చిందో అలా వచ్చింది ఎక్స్ప్రెషన్ వర్షాకాలంలో గట్టిగా వర్షం పడితే క్లాస్ ఉండదు అలాంటి ఎక్స్ప్రెషన్ అవి ఉంటున్నాం పురవకాలం గ్రామాల్లో హై స్కూల్స్ వెళ్ళి పాకల్లో ఉండేవి పాక ఉండేది ఆ పాకలు లింక్ ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళ పాకలు ఎలా ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళ ఆర్సీ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి చర్చులు ఊడి పడుతూ ఉంటాయి దాన్ని బట్టి ఇంకా పాకలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించవచ్చు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ పాకల్లో వర్షం వస్తే ఏమవుతుంది సెలవు వర్షం వస్తే రేపు ఎక్కడ కూర్చోడానికి పైనుంది నీళ్లు తాగుతూ ఉంటాయి నేను ఎరుగుతాను వర్షం వస్తే సెలవు చాలామంది మీకు కూడా తెలుసే ఉంటుంది ఇప్పటికి కులాలకి తెలీదు ఇప్పుడు కుట్రాళ్ళకి పెచ్చులు ఊడిపడ్డం తెలుసుకుంటే తెలుసుకుంటాం తప్ప పాక చిల్లులు కారణం అది తెలియదు కాబట్టి వర్ష కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అలా వచ్చి ఉంటుంది వర్షాకాలపు చదువులోనే గట్టిగా వర్షం పడితే స్థలం పాఠం ఉండాలి అలా ఉండకూడదు ఎవరికైనా మేనత్వ కొడుకు పెళ్ళి అయింది అనుకోండి పాఠం బంధు మేనమ కొడుక్కి ఉపనయనం అయింది అనుకోండి పాఠం బంధు భావమరది కొరకు పరీక్ష రాసేదనుకోండి పాఠం ముందు అలాగా అలా ఉంటే లేదండి కాబట్టి శాస్త్రాన్ని చాలా శ్రద్ధగా అధ్యయనం చేయాలి దాన్ని జీవితాన్ని సింపుల్ డిసిప్లిన్డ్ లైఫ్ డిసిప్లిన్డ్ అండ్ సింపుల్ చాలా సింపుల్గా ఉండాలి డిసిప్లిన్డ్గా ఉండాలి అలాంటి లైఫ్ సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలి అలాంటి లైఫ్ ఆ ఇంద్రియములు దేహము మనస్సు అవి ఏకాగ్రమవుతాయి అటువంటి జీవన శైలిలో అప్పుడు ఈ శాస్త్రంలో మీరు తెలుసుకున్న ఆత్మాది పదార్థములు పదార్థం అంటే పదము అర్థం ఆత్మా అనే పదానికి అర్థము తనస్వరూపం కా అవన్నీ కూడా క్రమంగా మీకు అనుభవానికి వస్తాయి కాబట్టి ఇవి జ్ఞానయోగములు జ్ఞానయోగము అంటే సప్తమీ ద్వివచనం షష్టి కాదు ఆ రెండింటి ఎందు వ్యవస్థితి గట్టిగా నిలిచి ఉండుట గట్టిగా నిలిచి ఉండుట అంటే వ్యవస్థితి వ్యవస్థానం ప్రత్యేక భేద స్కిన్ అనే ప్రత్యయం చేస్తే వ్యవస్థితి అవుతుంది యూత్ అనే ప్రత్యయం చేస్తే వ్యవస్థానం అవుతుంది అది దానికి ఇది అర్థం రెండో ఒకటే అసలు మరి ఇప్పుడు దాని అర్థం ఏమిటి అంటే తన్నిష్టత ఆ రెండింటి తప్పంటే రెండు ఆ రెండింటి యందు వ్యక్తి నిలబడి ఉండు అంటే గట్టిగా స్థ స్టేబుల్ అని ఎప్పుడైతే ఇంగ్లీష్ లో స్టేబుల్ స్టేషనరీ స్టేబుల్ ఫిక్స్ స్థాయి అని కూడా నేను ఉంటాను హిందీలోనూ తెలుగులోనో అదే అదే స్థితి నిష్ఠ అంటే అదే గట్టిగా నిలిచి ఉండుత అంటే ఇప్పుడు రాత పాతారనుకోండి అలా ఊపితే ఊడిపోయిట్లో ఉండకూడదు రాత వాట ఎలా ఉండాలి ఎంత కుదిపినా ఊడి ఉండాలి అలాగే జ్ఞానయోగముల మీరు దృప్తిగా నిలబడి ఉండాలి ఛాలెంజెస్ వస్తూ వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయారనుకోండి అంటే మీ నిష్ట గడబిడగా ఉన్నారనమాట సరిగ్గా లేదనమాట మీ నిష్ట చాలా అసందర్భంగా ఉందన్నమాట సో ఇప్పుడు ఉదాహరణ మీరు క్లాసులో కూర్చున్నా సెల్ ఫోన్ మధ్య మధ్యలో చూసుకుంటా అప్పుడప్పుడు విడితో అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటావు అలా చేశారనుకోండి అంటే మీకు నిష్ట లేదనుకోండి దేవుడికి పూజ చేస్తా పక్కన సెల్ ఫోన్ పెట్టుకుని అలా చేస్తూ ఉంటాను అంటే నిష్ట లేదనుకో ఈ పూజ చేసి సెల్ ఫోన్ పెట్టుకుంటాడు పురోహితులు ఇంకో సెల్ ఫోన్ పెట్టుకుంటాడు మధ్యలో ఏదో చూస్తూ ఉంటాడు ఆయన చూస్తూ ఉంటాడు ఆయన గణానా గణపతికి ముహవామహయాన్ని ఆపేశంలో చూసుకుంటాడు జ్యేష్ఠరాజం బ్రహ్మణి వాడు మధ్యలో ఒక ఫ్రీగా ఎగిరిపోతుంది అలాగా ద వన్ షుడ్ నాట్ ది నైట్ అంటే మీకు ఆ విక్షేపం ఎలా ఉంటుంది అన్నదానికి దృష్టాంతంగా గీత అలాగే ఉండకూడదు క్లాస్ అవుతూ ఉంటుంది సెల్ ఫోన్ తీసుకుంటూ ఉంటాం సెల్ ఫోన్లో ఏముంటాయి ఇప్పుడు క్లాసు మధ్యలో ఇలా హైదరాబాద్లో వర్షం ఎక్కడ పడింది ఇలా అది చెప్తున్నాను మణికొండలో హాఫ్ సెంటీమీటర్ వన్సంపడే వాటి వెళ్ళడు విద్య మనకైతే పర్లేదు ఏమీ తెలుస్తుంది కాబట్టి ఇటువంటి యూస్లెస్ ఇన్ఫర్మేషన్ అంతా పోగ్గసింగ్ మెదడులో పెట్టుకోవడం ఆ విధంగా శక్తిని విక్షేపణ విక్షిప్తం అసలైన ఏకాగ్రత లేకుండా చేసుకోవడం ఇటువంటి పొరపాట్లు చేయకుండా కనిష్టత